కీర్తన మూడు వందల తొంభై ఒకరి బుద్ధులు వేరొకరి పనికి రావు అకలంకుడింతటికి అంతర్యామి పొడమించు నాతడే పొదిలించు నాతడే నుడిగించు నాతడే నోరగొలది గడియించు నాతడే కడలేని సిరులెల్లా అడియాల మగులోని అంతర్యామి నాతడే మరిపించు నాతడే మరిపించునాతడే గతియవు నాతడే కరుణానిధి వెతమాన్పు నాతడే వెలయించు నాతడే అతిశయమగులోని అంతర్యామి ఇహమిచ్చు నాతడే ఎదురెదురనే వచ్చి సహజపు పరమిచ్చు సరినాతడే విహగ గమనుడు శ్రీవేంకటేశుడీతడే అహరహమాదరించునంతర్యామి